స్మృతిపురాణా నమాటాశంకరంకరేం సహనా వు సహనౌనస్సు సహవీం కరవామహీస్వినీతమస్సు మావిషామహరీ ఓం శాంతిశాంతిశాంతి విజాన్ వై తన్న విజాతి ని విజ్ఞా విజ్ఞా విపరిలో వినాశిత్ నో తద్వితీయమస్ తమోణ విభత్తం నిరవయలేషు అనేకాత్మక శిక్షతే కల్పయుటం నా తెరా చూసామా నిరవయవముల ఎందు అనేకత్వాన్ని కల్పించటం సంభవం కాదు ఇప్పుడు మీకు చెప్తుందంటే అది సవయవం కనుక అది అనేకమో అనొచ్చు ఏకమో అని అలాగే దాన్ని వర్ణించవచ్చు భేదాభేదములన్న దాని ఎందు మీరు చెప్పవచ్చు వివక్షను బట్టి మారుతుంది కానీ నిరవయవముల ఎందు అలాగా అది సవయవము అది అనేకమవుతుంది ఏకమవుతుంది అనేటువంటి కల్పన సంభవము కాదు నిరవయవాలకి వర్తించదు ఇప్పుడు నిరవయవములు అంటే రెండు మనకి కనపడతాయి ఒకటి ఆకాశం అది చెప్పబోతున్నారు రెండవది ఆత్మ చైతన్యం రెండే మనకి నిరవయవములలో కనపడేటువంటి తత్వాలు ఏం చేతనే ఆత్మ చైతన్యానికి ఆకాశం ఎప్పుడు పోలిక ఆత్మ చైతన్యము అంటే ఆత్మయే చైతన్యము చైతన్యం అంటే ఎరుక ఇప్పుడు ఎరుకలో తెలియబడేది అనేకమవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇలా కూర్చొని తెలుసుకుంటున్నాను తెలియబడేవన్నీ కూడా అనేకమవుతూ ఉంటాయి కానీ తెలుసుకునే ఆత్మ చైతన్యం ఉన్నందు అనేకత్వం ఉండదు ఎందుకని నిరవయవము కనుక అది శంకరులు చెప్తారు ఉపనిషత్తులు చెప్తాయి శంకరులు చెప్తారు అద్వైతే ఉంటే చైతన్యంలో అనేకత్వం ఉండదు ఇప్పుడు ఈశ్వరుడు చేతనుడు అంటావా జడమంటావా చేతనుడు జీవుడు చేతనుడా జడమా చేతనుడు జీవుడు చేతనుడు మీద జడవుతాడు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు చేతనుడు జీవుడు చేతనుడు ఇప్పుడు చైతన్యంలో భేదం ఉంటుందా ఉండదా అని అది విషయం వస్తుంది విశ్లు వస్తే చూడండి చైతన్యము నిరవయవం గనక చైతన్యంలో భేదం ఉండడానికి వీలు లేదు కాబట్టి జీవేశ్వర భేదము ఉండడానికి వీలు లేదు కల్పితముగా ఉంటే మీరు కల్పితంగా పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఆకాశం ఉన్నది ఆకాశము మహాకాశము ఘటాకాశము ఈ రెండింటికి భేదముందా లేదా అంటే చూడు ఘటమనే ఉపాధిని భేదం గోచరిస్తోంది తప్ప యథార్థంగా భేదము లేదు మరి భేదం ఉంది అంటే నీసు ఏం అంటే నిరవయవం ఆకాశం నిరవయవములు ఎందు భేదము ఉండదు ఆకాశములో అనేకముంటాయి తప్ప ఆకాశము స్వయముగా అనేకము కాదు నిరవయవం కాబట్టి ఇదొక పాయింట్ అంతేకనే దీన్ని ఉపనిషత్తులు ఆత్మ చైతన్యము ఏకము అని సత్యం జ్ఞానం అనంతం అవి ఏకము అని ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి శంకరులు అదే చెప్తూ ఉంటారు దాని ఎందుకు ద్వైతం మీకు మోడర్న్ సైంటిస్ట్ ని చూసినట్లయితే ఫ్రాడింగ్ అనే ఒక ఫ్రెంచ్ ఫిలా ఫిలా ఫ్రెంచ్ సైంటిస్ట్ ఫ్రాడింగ్ వెరీ క్వేషన్ అవి ఉన్నాయి ఆయన వాట్ ఈస్ లైఫ్ అని ఒక ప్రశ్న మాట్లాడతారు ఆయన ఉపనిషత్తుల్ని బాగా చదువుకుంటారు దీంట్లో ఏమవుతుందంటే తెలుసున్న వాళ్ళకి కొంచెం విస్మయం కలుగుతూ ఉంటుంది ఆశ్చర్యం కలుగుతూ ఉపనిషత్తులని గీతని యూరోప్ లో వాళ్ళు అమెరికా వాళ్ళు బాగా చదువుకుంటూ ఉంటారు మనవాళ్ళు చదువుతారు మన వాళ్ళు తప్పోపస్థం అందుకు అలాగా వల్లిస్తూ కూర్చుంటారు తప్ప చదవరు ఇష్టూ ఇస్ మన వాళ్ళు పురాణాలు పెట్టుకుని ద్వైతం అని చెప్పేసి దేవుడు వేడు జీవుడు వేడుని ఇలాగా ఈ పురాణాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళు యూరోప్లోను అమెరికాలోను ముందు యూరోప్ లో తర్వాత అమెరికాలో వాళ్ళు చక్కగా వేదాంత శాస్త్రాన్ని ఉపనిషత్తులని గేతని వాళ్ళు అధ్యయనం చేస్తారు ఏం చేసేదంటే ఈ ఉపనిషత్తున్ని బాగా అధ్యయనం చేసి ఆయన ఓ మాట చెప్పాడు వాట్ ఈస్ లైఫ్ అనే పుస్తకంలో నేను చదివాను అది సో దేర్ కెనాట్ బి cannot ఇన్ అవేర్నెస్ అని అంటారు అని ఆయన భాషలో ఆయన చెప్పాడు యూ కెనాట్ two టూ అవేర్నెస్ అది పాసిబుల్ కాదు ఎవరిథింగ్ ఎల్ఫ్ be. బి టూ ఆర్ మోర్ బట్ అవేర్నెస్ ఇన్ ఎల్ఫ్ కెన్ అని ఆయన చాలా దృఢంగా ప్రతిపాదిస్తారు చూడండి ఒక సైంటిస్ట్ మోస్ట్ ఆఫ్ నోబుల్ లాటిక్ సైంటిస్ట్ ఆయన గొప్ప ఫిలాసఫర్ అండ్ ఫిజిసిస్ట్ ఆయన అద్వైతాన్ని చాలా ప్రేమగా తెలుసుకుని ఆయన భాషలో ఆయన చెప్తాడు చెప్పిన దాన్ని ఆయన చెప్తాడు ఉపనిషత్తులు ఉపనిషత్తుడు శంకరుడు ఆయన మన సమాజంలో ఎలా ఉంటుంది వీళ్ళు ద్వైతవాన్ని పెట్టుకుని వీళ్ళేమో కుస్తి పడుతుంది కథలో పెకుంటూ దీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని ప్రతిపాదించుకుంటూ వీడికి ఆ భేదం ఎందుకు కావాలంటే వీడికి రిచువల్స్ సిద్ధించడం కోసం భేదం కావాల్సింది రిచువల్స్ కల్పిత భేదం చాలు యథార్థమైన భేదం ఉండక్కర్లా కల్పిత భేదం చాలు ఇప్పుడు స్వీట్లు మనకి రకరకాల స్వీట్లు వచ్చాయి దానికోసం పంచదారులో భేదం ఉండక్కర్లా పంచదారు కూడా భిన్నము భిన్నము అనక్కర్లా అవసరం లేదు పంచదారులో ఎక్క ఉంటూ ఉండగానే మీకు వెరైటీ ఆఫ్ స్వీట్స్ దొరుకుతాయి మీరు వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఏండి ఉండే వ్యామోహంతో పంచదారులో కూడా వెరైటీ ఉందని పెట్టక్కర్లే అలాగే అని అనవసరం అలాగే ఉంటుంది నాకు కలిగే విస్మయం ఏమిటంటే ఉపనిషత్తులు శంకరులు పాశ్చాత్య గొప్ప గొప్ప సైంటిస్టులు ఏ సత్యాన్ని అలా సరళంగా చెప్తూ ఉంటారో దాన్ని మన వాళ్ళు విస్మరించి వీళ్ళు కథలో కాకరి కానీ కూర్చుంటారు రిచువల్స్ లో పడి అవుతూ ఉంటారు కొంచెం విండూరంగా అనిపిస్తూ వస్తూ ఇక్కడ అదే విషయాన్ని శంకరులు నిరూపిస్తూ ఉన్నారు ఆకాశస్ కథావతి సర్వకతత్వం నామాతో ధర్మ అస్తి వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అక్కడికే కదా వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆకాశము అనేకము ఏకము కూడా అంట ఎలాగ చూడు ఆకాశం అంతా ఏకము దాని మీద అనేక ధర్మాలు ఉన్నాయి ఏ ఉన్నాయి అనేక ధర్మాలు సర్వగతత్వము శబ్దమునకు ఆశ్చర్యము అవకాశ ప్రధాతత్వము అన్నిటికీ అవకాశాన్ని ఇస్తూ అని ఇలాంటి ధర్మాలని పోగేస్తాయి తర్వాత వాయువుకి కారణము వాయు కారణత్వము అని ఇలాగేవో ధర్మాలు పెడతాయి కాబట్టి ఆకాశము అనేక ధర్మములు ఉన్నాయి కనుక అనేక ధర్మములకు ఆశ్చర్యమైన ధర్మి అనేకము దాని ఏందో అనేక అనేకత్వం వచ్చింది స్వతహాగా ఏకము అని పెడతారు ఏకత్వం అనేకత్వం భేదము అభేదం ఎలా పెట్టాడో అనేక ధర్మములకు ఆశ్చర్యమవుతోంది కనుక అదివతహగా దాని ఎందు అనేకత్వం ఉంది సో అది అవడాది ఒకటి కాబట్టి ఏకత్వము ఉంది అనేకత్వము ఉంది అని పెడతారు శంకర్లు ఏమంటున్నారంటే సర్వగతత్వం అనే ధర్మము ఆకాశంలో స్వతహాగా లేదు మీరు పెట్టిన ధర్మం ఆకాశంలో స్వతహగా సర్వకతత్వం అని లేదు ఆకాశం ఉంది అలాగే సర్వము దాని ముందు ఉన్నాయి మీరు ఆ సర్వమును చూసి అంటే నక్షత్రములు గ్రహములు గోడములు మనుషులు పశువులు ఇవన్నీ చూసి ఓహో ఈ సర్వము ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి కానీ మీరు ఆకాశానికి సర్వకతత్వము ధర్మాన్ని ఒక దాన్ని దాన్ని ఎత్తిని ధర్మము స్వతహాగా లేదు ఇప్పుడు మీరు డైమండ్ పాయింట్ క్లాస్కు వచ్చారనుకోండి డైమండ్ పాయింట్ క్లాసుకు వెళ్ళి వాడు అనే ధర్మం మీలో వచ్చేసింది అలాగే ధర్మాలు వచ్చేయో మీరు ఏదో అదే అయి ఉంటారు ఇక్కడికి వచ్చినంత మాత్రానే ఒక ధర్మం కొత్తగా డైమండ్ ఒకటి మీ నటుగా వచ్చి తగులుకోండి అలాగ మీ వీపుకి డైమండ్ ఒకటి వచ్చే తక్కుంటున్నా అవదు కాబట్టి ఇక్కడికి వచ్చేదో అంతే అంత మాత్రం కానీ కొత్త ధర్మం ఏమీ రాదు కాబట్టి సర్వగతత్వము అనే ధర్మము ఆకాశము అన్నారనుకోండి వాట్ ఈజ్ ఆకాశ ఇట్ ఈస్ అ స్పేస్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ దాని ఏంటో సర్వగతత్వం అనే ధర్మాన్ని మనం సర్వాపేక్ష మనం పెట్టేమంట స్వతగా దానిలో లేడు తర్వాత సర్వోపాధి సంస్కృయా వేదరూపేణ తత్వం అపేక్ష్య దాని ముందు సర్వగతత్వమనేది స్వతగా లేదు ఎంఛేతంటే సర్వత్రూపేణ సత్వం అపేక్ష్య సర్వతత్వ వ్యవహార్యవహార ఆకాశం ఎలా ఎక్కడ ఉన్నది అంతటా ఉన్నది ఇక్కడ ఉంది విజయవాడలో ఉంది ఢిల్లీలో ఉంది ఎక్కడ ఉంటే అక్కడే ఉంది అని మీరు చూసుకుని తర్వాత ఎలా ఉంది తన స్వరూపంతోటే ఉంది వీరి వాళ్ళ ఎలా ఉందో సికింద్రాబాద్ లోనూ అలాగే ఉంది ఢిల్లీలోనూ అలాగే ఉంది అంతటా ఉంది స్వరూపంతోటే ఉన్నది అని మీరు చూస్తున్నారు మీరు చూసి ఈ సర్వమును ఆకాశమునకు ఉపాధిగా అంటే సర్వము అనే ధర్మాన్ని సర్వము ఇవన్నీ అన్ని ఆ సర్వము ధర్మాన్ని ఆకాశమునకు అంతకట్టి కాబట్టి సర్వమునకు ఆకాశము సర్వము ఆకాశమునకు ఉపాధ్యాయము సర్వమునకు ఆశ్రయమవుతూ ఆకాశము సర్వమునకు ఉపాధ్యాయులు ఆ కారణంగా ఈ సర్వమును వ్యాపించి ఉన్నది అనేటువంటి ఒక ధర్మాన్ని మీరు చెప్తున్నారు తప్ప సర్వగతత్వ వ్యవహారమే తప్ప వాస్తవంగా అది సర్వగతము కాదు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే బంగారం మెడల్లో మెడలలో ఉంటుంది యువతుల యొక్క మెడలైనందు బంగారం ఉంటుంది అని దాని ధర్మం అది బంగారం యొక్క ధర్మం మెడల ఎన్ను ఉండడం మీరు ఊరికే పది మంది అలా మెడలో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఊరికే వ్యవహారం చేశారు బంగారం ఎక్కడ ఉంటుందంటే మెడల ఏం వ్యవహారం చెప్పారు తప్ప బంగారం ముందు మెడలైళ్ళు ఉంటా అనే ధర్మం దాని ఎందు అతుక్కుపోయి ఉంటుందా అలా కాబట్టి ఇవన్నీ మీరు కల్పించుకున్నటువంటి ధర్మములే నాతో ఆకాశతో ఆగతో అగతో అగతహాని విడతేయొచ్చు ఆగతహాని విడతయొచ్చు ఇప్పుడు ఆకాశము సర్వమును వ్యాపించి ఉన్నది అన్నారనుకోండి అంటే ఆకాశం ఒకదాని తర్వాత ఒకదాని మీద వెళ్ళిపోయి వాటి అన్నిటినీ అలాగే మొత్తం అలా అలా వెళ్ళిపోతూ ఎక్కడికైనా వెళుతుందా ఆకాశం స్వతహాగా ఎక్కడికి వెళ్ళుటలేదు కొన్ని ఎక్కడికించైనా వచ్చిందా దాని లేదు కొని ఎక్కడైనా లేకుండా అంటే అక్కడికి వెళ్ళలేదు ఆకాశము అక్కడ ఆకాశము లేదు అనే పరిస్థితి ఉందా అది ఆకాశము ఉంది ఈ సర్వమును అపేక్షించి దాని నుంచి సర్వకతత్వము ధర్మాన్ని మీరు ఆరోపించారు తప్ప స్వతహగా సర్వగతత్వ ధర్మము లేదు గమనం హి నామా దేశాంతరస్థస్య దేశాంతరేనా సంయోగ కారణం అసలు వెళ్ళడం అంటే ఏంటండి గమనం వెళ్ళడం అంటే ఏంటి ఒక దేశంలో ఉండి ఇంకో దేశంలో లేకుండా ఉన్నది అంటే ఏ అనే దేశంలో ఉంది బి అనే దేశంలో లేదు అది ఏ అనే దేశం నుంచి బయలుదేరి బి అనే దేశానికి వెళుతుంది అసలు ముందు బీ అనే దేశంలో అది ఉండకుండా ఉండాలి బీద దేశంలో ఉండకూడదు అప్పుడే వెళ్ళడం జరుగుతుంది సపోజ్ బి అనే దేశంలోనూ ఉంది ఏ అనే దేశంలోనూ ఉంది అంతటా ఉందనుకోండి దానికి ఇంకా వెళ్ళడం అనే ప్రసక్తే ఉండదు అది వెళ్ళడం అంటే అర్థం అవుతుంది సాచక్రియా నైవ అవిశేషే సంభవతి వెళ్ళుట వ్యాపించుట అనేది క్రియలు అది ఒక క్రియ స్త్రీ అన్నది కొన్ని విశేషములు అంటే పర్టికులర్లీ తీసుకు కొన్ని ధర్మములు కలవాలి కొంత పరిచ్ఛేదము కలగాలి ఎందుకు వర్తిస్తుంది తప్ప అంతటా ఉన్నటువంటి పరిచ్ఛేదములు లేనిది భేదములు లేని దాని ఎందుకు తిరిగి అన్వయించం ఇప్పుడు ఈ టేబుల్ మీద కొట్టాలనుకోండి కొట్టచ్చు ఎందుకంటే టేబుల్ లిమిటెడ్ గా ఉంటుంది కనుక దాన్ని మీరు దెబ్బ ఆకాశం మీద డెబ్బ వేయండి మీరు చూస్తారు ఆకాశం మీద దెబ్బ వేయడం కొట్టద్దు ఎందుకంటే అది నిర్విశేషం దానియందు అవయవం ఉంటే మీరు వెళ్ళి అవయవాన్ని దెబ్బ వేయగలుగుతారు దాని మీద ఏ అవయవములు లేవు ఏ విశేషములు లేవు కాబట్టి ఆ దాని ఎందు క్రియ అనేది సంభవము కాదు ఆత్మ చైతన్యమునందు క్రియ సంభవము కాదు నాయంహంతి నహన్యతే దేహంలో ప్రకటన కాబట్టి ఆ దేహం యొక్క యాక్షన్ మీద పట్టుకుని ఆత్మ విని చంపింది ఆత్మవిజేత చంపబడింది అని మీరు అంటున్నారు తప్ప అసలు ఆత్మ క్రియ సంభవము కాదు ఆ దేహధర్మాన్ని ఆత్మ ఎందు ఆరోపిస్తున్నారు అలాగే ఆకాశమునందు క్రియ సంభవము కాదు ఎందుకని ఆకాశము అవిశేషము కనుక వెరీ జనరల్ స్టేట్మెంట్ అవిశేషమునందు క్రియ సంభవము కాదు ఇప్పుడు వాడిని మనో అన్న కొన్ని ఏదో ఇవ్వాలి మనుష్య మాత్రుడు వెళ్ళి కొట్టిరాట్లేమని కొట్టి వస్తుంది ఏదో కొంత విశేషం నేను చూపించాలి అప్పుడే ఒక క్రియ సంభవం అవుతుంది ఆకాశమునందు ఏ విశేషము లేదు విశేషము అంటే ధర్మము దాన్ని మిగతా వాటి నుంచి సపరేట్ చేసేటువంటి క్వాలిటీ అది లేదు ఆకాశము నుండి కాబట్టి ఆకాశం సంభవము కాదు కాబట్టి ఆకాశమునందు ఏకత్వము అనేకత్వము రెండు కలిపి ఉంటాయి అని ఆరోగ్యం అంటూ పోసాగారు సంతి అని ఉండాలి సతి అని పోయింది సంతి అని ఉండాలి కాబట్టి ఈ విధముగా ఆకాశమునందు ధర్మభేదములు లేనే లేవు కానీ ఉపాధులను బట్టి ఉన్నట్లుగా మనం కల్పించుకుంటున్నాం తప్ప ఇప్పుడు ఘటాకాశము అంటము ఘటత్వం అనే ధర్మం ఆకాశమునికి వచ్చినదా లేదు మఠాకాశము అంటే మఠత్వం ఆకాశానికి వచ్చిందా లేదు ఆకాశంలో ఏ ధర్మాలు లేవు నిర్విశేషము కాబట్టి ఆకాశము అనేకము ఎన్నడు కాదు సరిగ్గా ఆకాశానికి ఏ నిర్ణయం వర్తిస్తుందో అదే నిర్ణయము చైతన్యానికి వర్తిస్తుంది అది సర సరళంగా గమనించదగ్గలే నిరవయవము నిర్విశేషము నందు అనేకత్వము ఉండదు చైతన్యము అంటే ఇప్పుడు అనేకము అన్నారు అనేకమనేది తెలియదా తెలియాలి తెలిస్తే కానీ అనేకము సిద్ధించదు అనేకమని తెలియాలి అప్పుడే అనేకము సిద్ధిస్తుంది అనేకము తెలియాలి అంటే దేంట్లో తెలుస్తాయి చైతన్యంలో తెలుస్తాయి కాబట్టి చైతన్యంలో తెలియబడే దాని ఎందుకు అనేకత్వం ఉంటుంది తప్ప చైతన్యంలో అనేకం ఉండదు సపోజ్ చైతన్యంలో అనేకం ఉన్నదనుకోండి అది ఎలా తెలిసింది ఇంకో చైతన్యం ద్వారా ఈ చైతన్యంలో అనేకాన్ని తెలుసుకోవాలి అప్పుడు ఈ చైతన్యము తెలియబడేదవుతుంది తప్ప తెలుసుకునేది అవ్వదు కాబట్టి ఆ తెలుసుకునే దాంట్లో అనేకము ఉండని ఉండదు ఈ ఆర్గ్యుమెంట్ అర్థం కాబట్టి స్వతహగా ఆ చైతన్యమునందు అనేకత్వము ఉండదు అయితే అదే చైతన్య అనేకత్వం ఉండదు మీకు బల్బుల్లో అనేకత్వం ఉంటుంది ఫ్యాన్లలో అనేకత్వం ఉంటుంది తప్ప ఎలక్ట్రిసిటీలో అనేకత్వం ఉండదు ఏ తెచ్చి బల్బులు ఫ్యాన్లు యొక్క అనేకత్వాన్ని ఎలక్ట్రిసిటీకి మీరు ఆపాదించి అది అనేకము అని మీరు చెప్పాల్సి ఉంటుంది విచ్ ఇస్ నాట్ ఎక్సెప్ట్ అదేవిధంగా సకల ప్రాణుల ఒకే చైతన్యము ఉన్నప్పుడు ఈ ప్రాణులలో ఉండేటువంటి అనేకత్వాన్ని ఆ చైతన్యానికి అప్లై చేసి అది అనేకము ఎప్పుడైతే చిన్నది చిన్న చిన్న దోమలో చైతన్యం చిన్నది ఏనుగులో చైతన్యం పెద్దది మరి దేవుడులో చైతన్యం ఇంకా పెద్దది అన్నిటికంటే పెద్దది అని మీరు ఆకాశానికి ఎలా అయితే ముక్కలు ముక్కల ముక్కల కింద భావన చేసి అనేకత్వాన్ని స్థాపించమూనుకుంటున్నారో అలాగే చైతన్యాన్ని కూడా ముక్కలు ముక్కలు ముక్కలు చేసి దేవుడు వేరు జీవులు వేరు జీవుళ్ళు మళ్ళీ పరస్పరము భిన్నము అంటూ ఈ విధంగా ఒక భేదము యొక్క స్ట్రక్చర్ వీళ్ళు నిర్మాణం చేసి పెట్టుకున్నారు ఇది సుతరాము అంగీకారము తా పరమాణువాదవు అప్పుడు పరమాణువు ఎందు కూడా ధర్మములు ఉపాధిని బట్టి వస్తాయి తప్ప స్వతహాగా ఉండవు వాళ్ళు పరమాణువును దృష్టాంతంగా చెప్తారు పరమాణువునందు అనేక ధర్మములు ఉంటాయి పరమాణువులు ఒకటే పరమాణువు ఒకటే కదా అది ఏకము కానీ దాని అనేక ధర్మములు ఉంటాయి కాబట్టి అనేకము కాబట్టి పరమాణువు ఏకము అవుతుంది అనేకమవుతుంది అని చెప్తూ ఉంటారు అది కూడా అంగీకారం కాదు ఈ పరమాణువు ఏదో వాళ్ళు చూసినట్టు వాటికి అర్థమైనట్టుగా కార్చితూ చెప్తూ ఉంటారు అది ఏం కలవదు పెట్టదు ఆటం పరమాణు అని అంటూ ఉంటారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కణాదుడు పరమాణువు అని అన్నాడు జోహార్లు అర్పించాలి ఎందుకంటే పాతిక వందల సంవత్సరాల క్రితం ఆ మాట అనగలిగేటంటే అతనికి అతని విజ్ఞాన శక్తికి మనం జోహార్లు అర్పించాలి కానీ జరిగింది ఏంటంటే పాతిక వందల సంవత్సరాల నుంచి ఈనాటి వరకు వాళ్ళు దాన్ని అప్డేట్ చేయలేరు ఆయన చాలు నేను ది హెవ్ నాట్ అప్డేటెడ్ పాతిక వందల సంవత్సరాల క్రితం కణాదు వీళ్ళు చిలకల్లాగా మళ్ళీ అదే పలుకుతున్నారు ఈనాటికి కూడా మీరు వెళ్ళి తక్కువ కూర్చుంటే వాళ్ళు అదే పలుకుతూ ఉంటారు సేమ్ థింగ్ దేవుతారు ది హెవ్ నాట్ అప్డేటెడ్ అప్డేటింగ్ అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళు ఎరగరు పైగా దగ్గర అప్డేటెడ్ అప్డేటింగ్ అంటే ఏమిటి ఆ ట్రెడిషనల్ గా వస్తున్న మార్పు చేశారని కూడా అయ్యో దాన్ని మీరు మార్పు చేసేస్తున్నారు దాన్ని చెరగొట్టేస్తున్నారు పవిత్రతేస్తున్నారు మా ఆగమ శాస్త్రాలందరికీ విరోధం అయిపోతుందని అల్లరి చేయడమే తప్ప అది యథాయోగ్యంగా మనం అప్డేట్ చేసుకోవాలనే విజ్ఞానం వాళ్ళకి లేదు అప్డేటింగ్ లేని శాస్త్రాలు మనకు ఏమొచ్చాయంటే తర్వశాస్త్రం ఒకటి అప్డేటింగ్ అవసరం వేదాంత శాస్త్రానికి అప్డేటింగ్ అక్కట్లా తాస్త్రానికి అప్డేటింగ్ అవసరం ధూ ఆయుర్వేదానికి అప్డేటింగ్ అవసరం ఆయుర్వేదానికి మన అప్డేటింగ్ అక్కర్లేదు అవసరం పతంజలి ఆయుర్వేద దాంట్లో వాళ్ళ రీసెర్చ్ చేసి దాన్ని ఫార్ములేషన్ రీసెర్చ్ మెయిన్గా ఫార్ములేషన్ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నారు ఆయన గుజరాత్ లో అక్కడ ఆయుర్వేద యూనివర్సిటీస్ లో క్లినికల్ రీసెర్చ్ కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో గత ముప్పై నలభై ఆరు ఏళ్లలో చేస్తున్నారు అంతకుముందు ఏదో మా తాప్ చెప్పాడని వీళ్ళు ముందు ఇవ్వడమే తప్ప దానికి అప్డేటింగ్ కూడా ఏమి లేదు అయిపోయి ఎస్ట్రానమీని మరిచేపోయాయి ఇంకా ఎస్ట్రానమీ రిప్లేస్ సమాధానం సింగింగ్ కాబట్టి అప్డేటింగ్ అనే ప్రసక్తి ఉదయించదు ఎస్ట్రానమీ అయితే మీరు అప్డేట్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు అప్పుడు ఏదో వల్లించేవాడిని ఇప్పుడోదే వదిలిస్తూ కూర్చుంటారా హౌ కెన్ యూ డూ దాట్ యూ అప్డేట్ ఆల్ రిచువల్స్ అప్డేట్ అయి కూర్చున్నాయి రిచువల్ సర్వీస్ ని మార్చేసుకున్నారు తప్ప శాస్త్రాలను మార్చుకోకుండా అవసరమైనంత మార్చి చేసుకోవాలి ఆస్ట్రాలజీ మర్చిపోయారు యాస్ట్రాలజీ నాకే సైన్స్ పర్మటే చేశారు దానికి ఇంకబడి అప్డేట్ ఇప్పుడు చంద్రుడు బృహస్పతి యొక్క బాధ్యతను అపహరించకపోయినాడు కాబట్టి వాళ్ళు జరిగి శత్రుత్వం అది అప్డేట్ నిస్తాను దాని గురించి నేను చెప్పట్లా ఎస్ట్రానమీని అప్డేట్ చేసుకోవడం లేదని కంప్లైంట్ చేయట్లేదు ఎందుకంటే అసలు ఎస్ట్రానమీ మిగట్లేదు వేదకి ఓకే దట్ పాయింట్ ఈస్ క్లియర్ ఎప్పుడు పరమాణువు అని వాళ్ళు కార్తీక ఏదో వాళ్ళు చెప్పింది సెంటర్ లో చేసి వాళ్ళ మాట వాళ్ళకి అప్ప చెప్తున్నారు దానికి ఏదో ఏకత్వం ఉందని ఏకత్వం ఆకాశముందు ఎలా అయితే ఏకత్వనేకత్వములు సంభవము కావో పరమాణువాదులైన కూడా ఏకత్వనేకత్వములు సంభవము కావు ఎందుకని పరమాణున్నామా పృథివ్యా గంధనాయా అవయవ గంధాత్మక ఇప్పుడు పరమాణువు పృథివీ పరమాణువులు తీసుకోండి పృథివీ వాళ్ళు పరమాణువులు నాలుగు అని చెప్పారు పృథివీ నాలుగు పరమాణువులు వాళ్ళు మరి వాళ్ళు మరి అప్డేట్ చేసుకోవాలి అక్కర్లేదు వీళ్ళ పరమాణువులు నాలుగు అన్నప్పుడు అన్న రోజుల్లో చాలా గొప్ప మాట దాన్ని అప్డేట్ చేసుకుని ఇప్పుడు ఏమన్నా చెప్పాలి పరమాణువులు ఇప్పుడు వంద పైచర్లు ఉన్నాయి ఆ స్కీల్ పరమాణువులు నాలుగంటారు పృథివీ పరమాణువులు శబ్దం సరే పృథివీ పరమాణువులు ఆపహ అప్ పరమాణువులు అగ్నిపర అగ్ని పరమాణువులు అంటే ఇవే పరమాణువులు కూడా చెప్పచ్చు ఎనర్జీ ఇజ్ ఇన్ ప్యాకెట్స్ ఆఫ్ ప్యాకెట్స్ కాబట్టి అది క్వాంటమ్ ఫిజిక్స్ లో ప్యాకెట్స్ కింద ఎనర్జీ కాబట్టి దాన్ని కూడా పరమాణువుల కింద చెప్పేది ప్రోటాన్స్ అంటారు అలా చెప్పాల్సి ఉంటుంది తర్వాత వాయు పరమాణువులు ఉన్నాయి వాయువులో డన్ పరమాణువులు ఉన్నాయి వాయువుతన్ వాయువు డజన్ ఉన్నాయి అంతా వాళ్ళు వాయువు అంతా కలిపి పరమాణువులు అంట ఒక పరమాణులు అంట వాయువంతా కలిపి ఒక ప్రమాణం అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ పరమాణువే కాదు అది అణువు మనుష్యులు హైడ్రోజన్ పరమాణువులు నైట్రోజన్ పరమాణులు అవి కూడా రెండు హైడ్రోజన్స్ కలిసి ఉంటాయి ఒక్కొక్క హైడ్రోజన్ మీకు దొరకదు కాబట్టి ఇదంతా అబ్జెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ పాతిక సంవత్సరాల క్రితం ఆ మాట అన్నందుకు వాళ్ళకి జోహారం ఇప్పుడు మనం వీఆర్ స్టాండింగ్ అండ్ షోల్డర్స్ ఆఫ్ జైంట్ సైంటిస్ట్ అందుకే ఎలా మాట్లాడతాం పదకొండు సంవత్సరాల క్రితం వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం తెలియదు అయినా కూడా వాళ్ళు మాట మాట్లాడగలిగారు వెస్టర్న్ సొసైటీలో వాళ్ళు పశ్చిమాంశం నిప్పు కూడా కనుక్కోకుండా పశ్చిమాంశం తినేవారు ఆ రోజుల్లో యూరోప్ లోనో అక్కడ అప్పుడు వీళ్ళు పరమాణువులు చెప్తూ ఉండేవారు వీళ్ళు దేవంతకులు ఉండే కదా చాలా గొప్పవాళ్ళు ఈ జీవితం దక్షిణం నా కంప్లైంట్ ఈజ్ నాట్ అగెన్స్ ద కనాధ నా కంప్లైంట్ ఈజ్ ఇట్ ఈస్ నెవర్ అప్డేటెడ్ ఇప్పటికి కూడా మీరు శృంగేరి కానీ కామకోటి కానీ వెళ్తే వాళ్ళు అవే పుస్తకాలు చదువుతూ ఉంటారు మొన్న సంగ్రహం పాఠం చదువుతున్నారు దాంట్లో ఇవన్నీ ఉంటాయి నాలుగు పురమాణములు ఇదంతా ఇవాళ ఉంటారు నాలుగు పురమాణంలో ఈ రోజుల్లో చదువుకోవడం సంస్కృతంలో చదువుకుంటూ ఉండడం వీళ్ళు సంస్కృతంలో చదువుకుంటున్నారు కాబట్టి పర్లేదు లేకపోతే అటు నుంచి అటు క్లాస్ విద్యార్థి వెళ్తుంటే వాడు వాడికి ఆశ్చర్యపదం ఏమిటో వీళ్ళు ఇలా చదువుతున్నారు వాడు ఆశ్చర్యపదం టెన్త్ క్లాస్ విద్యార్థికి తెలుస్తుంది ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి అంటే వాడు అడుగుతాడు ఏమిటండి ప్రమాణం అంటే ఏటమ్ యాటమ్స్ నాలుగే వంద దాకా ఉన్నాయి వాయువు వాయువు ఒక ప్రమాణం ఏమిటండి ఏమైనా అర్థం ఉన్నా ఇలా మాట్లాడుతున్నారు ఏమిటంటే వీళ్ళని పది తరగతి కుర్రాడు అబ్జెక్ట్ చేస్తాడు వీళ్ళు సంస్కృతంలో చదివేసుకుంటున్నారు కాబట్టి ఏమి సమస్యలు సంస్కృతం సేవ్ అదనమాట ఇప్పుడు మీకు స్తోత్రాలన్నీ మీరు సంస్కృతంలో వదిలించేస్తున్నారు కాబట్టి మీకేం తెలియట్లేదు అదే తెలుగు అనువాదం జరిగితే ముఖముఖాలు చూసుకోవడానికి సిద్ధపడాల్సి వస్తుంది ఎవరో అనుకుంటున్నారు నేను ఓ స్టాయికి వచ్చి ఇంకా నేను చెప్పట్లేదు వదిలేశాను కానీ తెలుగు అనువాదం చేసినట్లయితే మీరు నేను ముఖముఖాలు చూసుకోవాల్సి ఉంటుంది క్షరం కన్నాపడతా కొన్ని చాలా అసందర్భంగా ఉంటాయి కొన్ని స్తోత్రాలు వద్దులే ఆ స్తోత్రం పక్కన పెట్టనట్టుగా ఉంటాయి సంస్కృతంలో ఉంది కాబట్టి మీకు అది ఏం తెలియట్లేదు పైగా తమలాకి దానికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి కమలా కుచూచు క కుంకుమతో నిజతాను నితాతుల నిలతను ఎంత బాగుందో అర్థం చెప్తే తెలుస్తుంది ఎవత ఎంత బాగుందో చూడండి పోయింట్ వాళ్ళ తెల్లి కాబట్టి పరమాణువులు పరమాణువు వాళ్ళ భాషలో చెప్తున్నారు పృథివీ పరమాణువు ఉన్నది పృథివీ పరమాణువుకి ధర్మం ఉన్నది ఏమిటా ధర్మము గంధమును కలిగి ఉంటట గంధవత్వం అనే ధర్మం ధర్మి వేరు ధర్మం వేరు ఇదంతా భేదబుద్ధి భేదబుద్ధి ఏమంటే నీ నీటికి మీరు ఆలోచించి చెప్పండి నీటికి దప్పికను తీర్చే ధర్మము కలదు కావండి ఎందుకంటే ధర్మం ఇప్పుడు ఆ ధర్మము కవది ఏది నీరు అంటే నీరు ధర్మి అనేది ధర్మము తప్పికని తీర్చడానికి ధర్మము కలదు కాబట్టి వాడు కార్థికలు ఏమంటారంటే ధర్మి వేరు ధర్మం వేరు అంటారు వేర మీరు ఆలోచించి నీటి నీటికి ఆ ధర్మము నీటి కంటే భిన్నంగా ఉందా అలాగే పృథివీకి గంధము ధర్మము అంటాడు గంధవత్వం గంధవతి పృథివీ అంటాడు పృథివీ గంధవతి గంధవత్వం అంటున్నారు కదా ఆయన గంధవతి గంధము గలది పృథివీ అంటే ఇప్పుడు పృథివీ వేరు గంధం వేరు వేరేంది కదా సెంటర్లు చూడండి చూడు పరమాణువు పృథివీ పరమాణువు తీసుకో దాంట్లో ఇది పరమాణువు ఇది గంధము అన్నలా ఏముండదు ఆ గంధము దాంట్లో అంతర్భాగంగా ఉంటుంది గంధ ఘనముగా ఉంటుంది పరమాణువు ఇప్పుడు మీకు మీకు పంచదార క్రిష్టలు ఇష్ట దానికి ధర్మం ఏమున్నది తీయదనము అనే ధర్మం ఉన్నది కొంచెం ఓపిక పట్టుకుని మీకు హెన్స్ చేస్తాను సో మీరు నేను పంచదారి క్రిష్టలు ఇష్ట మీరు ధర్మిని ధర్మాన్ని విడదీయండి చూస్తాను విడదీయ మరి తీయదనం ఏమిటది ఇప్పుడు పంచదార క్రిష్టలు అంటే ఏమిటి తీయదనము అనే ధర్మము ధర్మి అనే మాట తప్పు దానివల్ల భేదం వచ్చింది చూడండి తియ్యదనం వేరు పంజదారు కృష్ణం వేరు అనే భేదం వచ్చింది భేదం లేని చోట భేదం పెడతారు ఈ తార్కి అంచేత ఈ ద్వైత వాళ్ళందరూ కూడా తర్కాన్ని పట్టుకుంటారు దానికి బ్రహ్మ తర్కం అనే ఏదో తర్కం జరుగుతూ ఉంటారు ఎందుకంటే తర్కంలో వాళ్ళకి ద్వైతానికి సపోర్ట్ బాగా లభిస్తుంది వాళ్ళ లక్షణం లేని చెప్తున్న పండితుల్లో లక్షణం సో ఇప్పుడు ఏమైంది పంచదార వేరు తీయదనము లేరు ఎవరికంటే రెండింటికి సంబంధం ఉంది మరి వేరు వేరంటే సంబంధం ఉంది భార్య వేరు భక్త వేరంటే సంబంధం ఉంటుంది ఎవరిక వాటికి ఉండే సంబంధం ఏమిటంటే ధర్మి ధర్మ సంబంధము పంచదార ధర్మి తీయదనము ధర్మము అంటాడు అక్కడికి ఎన్ని పంచదార కృష్ణలు ముందు పెడితే రెండు వచ్చాయి రెండు చూపించండి నాకు అక్కడ రెండు లేవు శంకర్లు ఏమంటున్నారంటే పంచదార క్రిస్టల్ వేరు తీయదనము వేరు అది దీనిని కలిగి ఉన్నది ఈ భాష అంతా తప్పు ఆల్ ది డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ వెర్బల్ డిఫరెన్స్ తప్ప వస్తువులో డిఫరెన్స్ లేదు ఏది తీయదనమో అదే పంచదార క్రిస్టల్ ఏది పంచదార క్రిస్టలో అదే తీయదనం కనుక అదేవిధంగా ఏది పృథివీ పరమాణువో అదే గంధము ఏది గంధమో అది పృథివీ పరమాణువు కాబట్టి పృథివీ పరమాణువు పరమ సూక్ష్మంగా ఉంటుంది గంధ ఘన దాంట్లో గంధం వేరే మీరు పెయింట్ వేసినట్టుగా ఉండదు అది గంధము ముద్దగట్టిన గంధమే పృథివీ పరమాణువు కాబట్టి అది ఆ పృథివీ పరమాణువు పృథివీకి అవయవము పృథివీ మ్యాక్రో పృథివీకి పరమాణువులు అవయవముగా ఉంటాయి కాబట్టి మ్యాక్రో పృథివీకే అవయవముగా ఉండే పృథివీ పరమాణువు గంధాత్మకముగానే ఉంటుంది అది దాని స్వరూపమే గంధము ఆత్మాకి స్వరూపం అది గంధం మళ్ళీ వేరే ఏ ఉండదు నస్య పునః గంధవత్వం నామ్యకే కల్పయ కాబట్టి దానికి మళ్ళీ పని కట్టుకుని గంధవత్వము అనే ధర్మాన్ని అంటగట్టడము తగ్గదు ఇలాగా మీరు ధర్మాలని అంటగట్టుకుంటూ పోవడం దాని మీద ధర్మాలు ఏం లేవు నేను మీకు బంగారానికి ధర్మాలు చెప్తాను మీరు లెక్క రాసుకో అలంకారము చేయు ఉన్నది అలంకారము చేయు ఉన్నది ధ్వజస్తంభం అడుగున పెట్టట ఇవన్నీ దాని ధర్మాలు అవన్నీ తర్వాత నెల నెల అది ధర్మం అలాంటి ధర్మం ఏమైనా ఉందా మీరు కళ్ళతో చూసినప్పుడు మీ కంటికి అది నిలబెలమెరుస్తుంది మీ కళ్ళు మూసుకున్నారనుకోని నిలబెల మెరుస్తుంది అది ఇవన్నీ ధర్మాలేమీ కాలేదు ధర్మి వేరు ధర్మము వేరు అని వీడు ధర్మాలంటాడు ధర్మి వేరంటాడు ధర్మములు వేరంటాడు అది ఏకము ఇది అనేకము ఈ రకముగా తత్వాన్నంతా కూడా కన్ఫ్యూజ్ చేసి పెట్టారు ఈ ద్వైతులు వీళ్ళు చేసినటువంటి తొంటరి వ్యవహారం ఇంత అంతా కాదు డాక్ట్రాన్ని కలుషితము చేయుట దాని ప్రభావం ఎక్కడ పడుతుందంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలో టీచింగ్ సెంటర్ లేదనుకోండి అకాడమిక్ అట్మాస్ఫియర్ లేదనుకోండి అకాడమిక్ స్టాండర్డ్స్ లేవనుకోండి వాళ్ళందరూ నకలు రాసి పరీక్షలు పాస్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్లు అయిపోయారనుకోండి దాని ప్రభావం ఎలా హాస్పిటల్ ఎలా ఉంటుంది మంచి అల్లయ్య గారు ఓసారి టీవీలో చెప్పారు ఆయన ఏమని చెప్పారంటే ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తే ఆ యూనివర్సిటీలో మొత్తం స్టాఫ్ అంతా రిజర్వుడ్ స్టాఫే వాళ్ళు ఎవరూ సరిగ్గా పాఠాలు చెప్పకుండా పాలిటిక్స్ లో పడి ఎలక్షన్స్ లో పడి బుద్ధిమంతులైన స్టాఫ్ అందరూ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పాఠాలు చెప్తున్నారు కాబట్టి పేద విద్యార్థులందరూ ఉస్మానా యూనివర్సిటీలో జాయిన్ అవుతారు వాళ్ళకి సరిగ్గా పాఠం చెప్పడం చేతగాని వాళ్ళందరూ అక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు పాఠం చెప్పట్లేదు ఎలక్షన్స్ లో తిరుగుతున్నారు పాఠం చెప్పేటువంటి బుద్ధిమంతులందరూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జీతాలు అక్కడ పాఠం చెప్తున్నారు మీరు తద్వారా మీరు భేద ప్రజలకి అన్యాయం చేసినట్టు అయింది అని చెప్పారు కరెక్టా నేను ఇంకో హా గాంధీ హస్ గాంధీ అంటారు నాకు తెలుసు నేను గాంధీ పక్కనే ఉంటాను వాళ్ళు గాంధీకి వెళ్ళి ఆ కాగితం తెచ్చుకుని నా దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళకేదో మందు మాకు తీసుకుని ఏదో కాబట్టి దీదం వాళ్ళు ఎప్పుడూ గాంధీకి వెళ్తారు మనం నేను చూస్తుండగా ఒక పని కొడుకు చేయి విరిగిపోయింది వాళ్ళు బోడెక్కి తిన్న పడతాడు చేయి విరిగితే ఉన్నటువంటి ఫంక్స్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు పదిహేను అవుతుందని చెప్పారు వాళ్ళు ఆలోచించుకున్నారు భార్యాభర్త వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఆలోచించుకుని వద్దని గాంధీకి వెళ్ళిపోమని సలహా చెప్పారే వాళ్ళు ఎందుకు నా ఇక్కడ ఏడుస్తూ గాంధీకి రాత్రి భరినట్టు వాళ్ళు గాంధీకి వెళ్ళారు ఎమర్జెన్సీలో ఏదో కొంత కట్టుబడి కట్టి పంపించారు ఇప్పుడు గాంధీకి సమస్య ఏమిటంటే అపాయింటెడ్ డాక్టర్స్ అందరూ సరిగ్గా పాస్ వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళందరూ గాంధీలో ఉంటారు వాళ్ళు సరిగ్గా వైద్యం చేయరు వాళ్ళకి వైద్యం చేయాలనే స్ఫూర్తి ప్రేరణయే ఉండదు ఎందుకని వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు ఇప్పుడు నేను వేదాంతం సరిగ్గా చదువుకోలేదు అనుకోండి శబ్దాలు సరిగ్గా రావనుకోండి సంస్కృతం సరిగ్గా రాదు శాస్త్రాన్ని నేను గట్టిగా చదువుకోలేదు అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీకు ఈ బ్రహ్మహుద్ధ బ్రాహ్మణం పాఠం చెప్తానా ద్రౌడారంగక భాష పాఠం చెప్తానని చెప్పను ఏం చేస్తాను ఓ శివలింగం ఒకటి పెట్టి నేను దగ్గర పూజలు చేయిస్తాను లేకపోతే లలితా సహస్రనామం కుంకుమ పూజ చేయిస్తాం దానికి ఏ పాటించే ఒక్కర్లేదు లలితా సహస్రనామం అనేప్పటికీ మన తల్లులందరూ పెట్టిపోయి వచ్చి పూజ కుంకుమ పూజ చేసింది కూడా దక్షిణలు కూడా వస్తాయి లేదా పొద్దున్న ఎవరో వచ్చి అక్షర అభ్యాసం చేయకుండా చేశారు నాకు మంచి దక్షిణ కూడా వచ్చింది కాబట్టి అటువంటికి చేసుకుంటే ఉపయోగించాలి ఈ బ్రాహ్మణాలు బట్టి ఈ శంకరభాషని సహకరిస్తే కంఠం అప్పుడు మిగులుతుంది ఆఖరికి అల్టిమేట్ గా ఇవాళ లక్షణం ఇచ్చి ఎవరు స్పాలి థ్రో కాబట్టి భేదము లేని చూస్తా భేదాన్ని కల్పించుతా నేను ఒక కాన్ఫరెన్స్ లో ప్రసంగం విన్నా తిరుపతి శాస్త్రీయ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ లో ఒక చక్క పండితుడి యొక్క ప్రసంగం విన్నా ఆ ప్రసంగం మీరు నేను చెప్తారని అప్పుడు గుర్తు వచ్చింది దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూడండి ఇది పుస్తకము ఇది చెయ్యి ఏమండి ఇప్పుడు ఎన్నున్నాయి ఇక్కడ రోడ్లు ఉన్నాయి ఆయన అడిగాడు ఎన్నున్నాయో రోడ్లు ఉన్నాయి మరి ఎన్ని ఉన్నాయంట నాలుగున్నాయి నాలుగున్నాయా నాలుగు రాష్ట్రాలు అయ్యే రెండు పదార్థాలు కదా ఏ ఉంటా చెయ్యిలు పుస్తకం కాదు నాలుగు పదార్థాలు ఏ నాలుగు ఏ చెప్పండి అంటే పుస్తకము చేతి ఎందు ఏ సంబంధంతో ఉన్నది సంయోగ సంబంధంతో ఉన్నది కాబట్టి ఎన్ని వచ్చేకడికి పుస్తకము చెయ్యి పుస్తక సంయోగము మూడొచ్చాయి పుస్తక సంయోగానికి చేతికి మధ్య నుండే సంబంధం యొక్క తెలిసినా సంబంధం కాబట్టి వాళ్ళు వాళ్ళు పదార్థములు లెక్క పెట్టినప్పుడు సప్త పదార్థా అని చెప్పారు దాంట్లో సంయోగము సమవాయము అని రెండు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని పదార్థాలు వచ్చాయి పుస్తకము చెయ్యి సంయోగము సమవాయము నాలుగు పదార్థాలు వచ్చాయి అని చెప్పాడు ఇప్పుడు ఆయన చూసి నవ్వాలా ఎడవాలా ఏం చేయాలని చెప్పాడు నాలుగు ఎక్కలు ఉన్నాయని రెండేట ఉంటాయి నాకైతే రెండే కనబడుతున్నాయి మరి తూకం వేద్దాం చెయ్యి తూకం వేద్దాం దీన్ని తూకం వేడాం రెండింటినీ కలిపి తూకం వేడాం ఇప్పుడు సంయోగం యొక్క బరువు ఎంత ఆ సమవాదం యొక్క బరువుతో మీరు చెప్పండి ఇలాగా లేనిపోని పదార్థాన్ని కల్పించుకుంటూ పోవడం గంధమతి పృథివీ అంటారు అంటే గంధం వేరు పృథివీ వేరు చందనపు చెక్క వేరు చందన సుగంధం వేరు అని వాళ్ళు చెప్తారు అది వేరా సుగంధం వేరా వేరు కాదు కాబట్టి ధర్మము ధర్మి అని కల్పించడం మళ్ళీ అనేకత్వాన్ని కల్పించడం లేదంతా కూడా ఈ పదార్థముల లెవెల్లో అన్సైంటిఫిక్ థింకింగ్ చేయటం దాన్ని అప్డేట్ చేసుకోకపోవటం దీన్ని రిచువల్స్ ఫిలాసఫీ రెలిజియంలో ప్రవేశపెట్టి రెలిజియంలో ద్వైతాన్ని పెట్టడం శృతి అద్వైతాన్ని పక్కన పాటేసి ద్వైతాన్ని పెట్టడం అండ్ ఎప్పుడైతే మీరు ఫిలాసాఫికల్ కరప్షన్ వచ్చేసిందో ఈ ఎంటైర్ ఉపాసన అండ్ కర్మ బెస్ట్ ఆన్ సచ్ ఫిలాసాఫికల్ కరప్షన్ విల్ విల్ బి గోయింగ్ డైరెక్షన్ దట్ ఈస్ వెర్ యూ ఫైన్ ద రిలీజియన్ ఇన్ దీస్ ప్లేస్ దీనికి కలికాలము అంటే ఫిలాసఫీలో కరప్షన్ ప్రవేశించడం అంటే దట్ ఈస్ నేను కొంచెం డయాగ్నస్ అయి చెప్పాను నా స్వభావం అది వాళ్ళ నిజం మీద పూర్వపక్షం అథ తస్్యైవ రసాదిమత్మం ఇప్పుడు పరమాణువుకి గంధము అనే ఒక్క ధర్మమే సరిపడదు ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయంటున్నారు ఏమిటా ధర్మములు అంటే పరమాణువుకే రసము ధర్మం ఉంటుంది పరమాణువుకే రసము గంధము రసము ఉష్ణము అనే ధర్మం ఉంటుంది సో అంటే అంటే ఆ గంధమే ఏకైక స్వరూపము కాగల పృథివీ పరమాణువే రసము స్పర్శ మొదలైన ఇతర్మములను కలివి ఉన్నను అంటాడు ఇప్పుడు పృథివీ ఉందనుకోండి పృథివీని కొంచెం మట్టి తీసుకున్నట్లో వేసుకుంటే ఏదో రసం ఉంటుంది కదా దానికి అలాగే పృథివీని టచ్ చేస్తే ఏదో టచ్ ఉంటుంది కదా కాబట్టి మీరు సెంటర్లో ఉన్నది ఏమిటి గంధమనే గంధనది అంటే గంధము తప్ప మరి వేరే ఏమీ కాదు అని ఆయన అంటున్నారు కదా మొన్న అది ఒప్పుకున్నాము కానీ దానికి రసము స్పర్శ ఇతర గుణాలు ఉంటాయి ఉంది కదా రసం ఉందిగా నోట్లో మట్టి వేసుకుంటే ఏదో రసం ఉంటుంది దానికి తర్వాత లడ్డు ఇవన్నీ కూడా పృథివీకి కారణమే తర్వాత స్పర్శ ఉంటుందా ఉండదా ఇప్పుడు లడ్డు ఉందనుకోండి లడ్డు మీ చేతిలో వేసాననుకోండి దాని సుగంధం మీ ముక్కు తొలుగుతుంది నోట్లో పెట్టుకుంటే రసం తెలుస్తుంది లడ్డు చేతిలో వేసినప్పుడు కొంచెం మెత్తగా ఉండేది పళ్ళ తోటను అవలక్కర్లేదు బాగానే ఉంది అని తెప్పిస్తుంది కాబట్టి స్పర్శ తెలిసింది తర్వాత చేతిలో వేస్తుంటే కొంచెం చిన్న శబ్దం అవుతుంది అయితే లడ్డూలని ఆ కీసాలో సగం దీంట్లో పోస్తున్నప్పుడు కొంత శబ్దం అవుతుంది కాబట్టి శబ్దం ఉన్నది తర్వాత ఇంకొకటి ఏదో వెళ్ళింది ఇంకొకటి రూపం లడ్డుకి రూపం ఎల్లోగా ఉంటుంది మంచిగా సర్క్యులర్ గా ఉంటుంది రూపం ఉన్నది ఐదు ఉన్నాయి లడ్డూ రోజు కాబట్టి ఇప్పుడు లడ్డు ఏకము అనేకము పృథివీ పరమాణము గంధ ఘనమని వాడు ఒప్పుకున్నాడు అంతకుముందు గంధానికి పృథివీ పరమాణంకి భేదం ఇప్పుడు దాన్ని కొట్టి పారేస్తాం సరే పోనీలే గంధం భేదము లేదు గంధమే పృథివీ పరమాణము కానీ మరి పృథివీ పరమాణంకి రసము స్పర్శ ఇత్యాది గుణాలు ఉన్నాయి కదా కాబట్టి ఇప్పుడు దాని మీద అనేక ధర్మములు గలవు కనుక ఏకత్వము అనేకత్వము వస్తుంది అని మళ్ళీ కోరుకుంటున్నాం